కాబట్టి పిబంతౌ అనే ద్వివచనం ఎలా ఉంటుంది పిబంతౌ ఇది ద్వివచనేనా ద్వయో పానం దర్శయతి శృతి కానీ శృతి ఏం చెప్తోంది పిబంతవు అనే ద్వివచనాన్ని వేసి ఇద్దరు పానం చేస్తారు అని ఇద్దరికీ కర్మ ఉపపానాన్ని చెప్తోంది కానీ మీరు బుద్ధి జీవుడు అని అన్నట్లయితే ఇద్దరికి రుతపానం కుదరదు ఒక్కళ్ళకే కుదుర్తుంది కాబట్టి బుద్ధిజీవ పక్షం నిలబడదు ఓకే అత బుద్ధిక్షేత్రజ్ఞ పక్షస్తావత్ నంభవతి చూడండి బుద్ధి జీవానే పదం దగ్గర బుద్ధిక్షేత్రజ్ఞాన్ని ప్రవేశపెట్టారు ఇక్కడ క్షేత్రజ్ఞ పదాన్ని ప్రవేశపెట్టారు ఎందుకంటే కర్మఫలాన్ని ఉపభోగించుట అంటే అర్థం ఏంటి ఉపభోగము అంటే అనుభవం అనుభవము అంటే తెలుసుకోవడమే ఉపలబ్ధిన్నాము జ్ఞానమేలా ఇంకా జ్ఞానం తప్ప కర్మఫలం తెలుసుకోవడం ఇప్పుడు దుఃఖం కలిగింది అనుకోండి దుఃఖం ఎప్పుడు దుఃఖము యొక్క జ్ఞానమే దుఃఖం ఇం దుఃఖం కలిగింది నిద్ర పట్టింది నిద్రపోయాడు లేకపోతే ట్యాబ్లెట్ దుఃఖం ఉండదు మళ్ళీ మొన్నటి పొద్దున్న వేసిన వెంటనే దుఃఖం ఎందుకు వస్తుంది వీరు దుఃఖాన్ని గుర్తు చేసుకుంటాడు అప్పుడు దుఃఖం కాబట్టి ఎప్పుడు కూడా దుఃఖం అన్నది జ్ఞాన రూపంగానే ఉండాలి తెలిసినప్పుడే దుఃఖం తెలియకపోతే దుఃఖమే ఉంది ఎవరితో ఏదో కష్టం వచ్చిందనుకోండి మనకి ఉత్తరం రాలేదనుకోండి మెసేజ్ రాలేదనుకోండి మనకి దుఃఖం ఉందా ఉండదు తెలిసినప్పుడే దుఃఖం కాబట్టి ఇక్కడ ఈ బుద్ధిని దేహాన్ని ఎవడైతే తెలుసుకుంటాడో వాడే సుఖ భోక్త అవుతాడు కాబట్టి ఇక్కడ జీవుడు అంటే ఎవరు ఈ దేహాన్ని ఇంద్రియాలని బుద్ధిని తెలుసుకునేవాడు అంటే క్షేత్రజ్ఞు అని క్షేత్రజ్ఞ పదాన్ని ప్రవేశపెట్టాడు కాబట్టి బుద్ధి సరే విషయంలోకి మళ్ళీ వస్తే బుద్ధి క్షేత్రజ్ఞుడు అనే పక్షాన్ని మనం తీసుకుంటే దీంట్లో అచేతనమైన బుద్ధికి రతపానము సంభవం కాదు కనుక క్షేత్రజ్ఞుడికి మాత్రం సంభవం అవుతుంది కనుక విబంతవు అనే వివచనాన్ని బట్టి ఇద్దరికీ రతపానం ఉండాలి కనుక బుద్ధి క్షేత్రజ్ఞ పక్షము పోసగదు అర్థమవుతుందండి ఓకే తర్వాత అత ఏవ క్షేత్రజ్ఞ పరమాత్మ పక్షోపి నభవతి సరిగ్గా ఇదే కారణం ఇది ఇద్దరికీ రుతపానము సంభవము కాదు అనే కారణంచటనే రెండో పక్షం రెండో పక్షం ఏమిటి జీవ ఈశ్వర పక్షం జీవుడంటే మళ్ళీ క్షేత్రజ్ఞుడు క్షేత్రములు తెలుసుకుంటున్నవాడు జీవుడని కదా సో ఆ క్షత్రజ్ఞ ఈశ్వర పక్షం క్షత్రజ్ఞ పరమాత్మ క్షత్రజ్ఞు పరమాత్మ అనే జంట ఆ పక్షం కూడా సరిగ్గా ఆకారణం వల్లనే సంభవము కాదు ఎందువల్ల అంటే చెప్తున్నారు చేతనేత పరమాత్మని ఋతపానా సంభవాత్ చూడండి బుద్ధి జడం కనుక రుతపానము సంభవం కాదన్నాం ఇక్కడికి క్షేత్రజ్ఞ పరమాత్మ దగ్గరికి వచ్చేప్పటికీ పరమాత్మ చేతనుడే జడమైతే కాదు కానీ చేతనుడే అయి కూడా పరమాత్మ ఎందు రుతపానము సంభవము కాదు చేతనుడే చూడండి బుద్ధి జడం చేతనం కాదు అంచేత రుతపానం సంభవం కాదండి కానీ పరమాత్మ దగ్గరికి వచ్చేప్పటికీ చేతనుడే అయినా కూడా రుతపానం సంభవం కాదు కాబట్టి మళ్ళీ పిబలుతో అనే వివచనం దగ్గర మళ్ళీ మనకి సమస్య తప్పదు ఆ విషయాన్ని వివరిస్తున్నారు అనశ్న అనశ్న అభిచాతీతి ఇది మంత్రవర్ణాత్ ఇటీ ఇటీ అన్నారంటే అక్కడతో ఆక్షేపం పూర్తయిందని అర్థం మీకు మంత్రంలో ఏమని చెప్పారు మంత్రవాక్యం మంత్రవర్ణము అంటే మొత్తం మంత్రంలో మొక్క ఏమిటది ఆ ద్వాసుకర్ణ సైజ సఖాయ సమానం వృక్షం పరిషస్వ జాతే తయోరణ్య త్రిప్లం స్వాత్తి అనశ్న అభిచాటశీతి ఆ చెట్టు మీద రెండు పక్షులు ఉన్నాయి ఆ రెండు పక్షుల్లో ఒక పక్షి జీవుడు రెండో పక్షి పరమాత్మ ఏమండి ఇప్పుడు ఇక్కడ మీకు విషయం ఏమంటే చెప్పుకుంటారా ఆ రెండు పక్షులు ఉన్నాయి చూసారా ఆ రెండు పక్షులు ఏమిటి బుద్ధిజీవులా లేక జీవ పరమాత్మలా అనే సంశయం లేదు ఆ సంశయం లేదు అక్కడ అక్కడ క్లియర్గా ఉంది చూడండి అంచేతనే అది ఇక్కడ అది వాక్య విచారంలోకి రాదు అది కొట్ట విషయం కింద మాటే కానీ దాన్ని పట్టుకుని అనే విచారం లేదు ఈ గుహాం ప్రవిష్టవు అనే చోటే ఉంది విచారం అక్కడ స్పష్టంగా ఈశ్వరుడు జీవుడు అని మనకి స్పష్టంగా తెలుస్తూ ఉంది సరే అక్కడ ఏమని చెప్పారు ఆ రెండు పక్షులు ఉన్నాయి ఒక పక్షి పళ్ళు తింటూ ఉంటుంది అంటే కర్మఫలాన్ని అనుభవిస్తుంది మరో పక్షి పళ్ళని తినదు చూస్తూ ఉంటుంది సాక్షి అనశ్నన్న అభిచాకశీతి తినకుండా తీస్తూ సాక్షి అని చెప్పారు ఆ సాక్షి పరమాత్మ కాబట్టి అక్కడ స్పష్టంగా పరమాత్మకి కర్మఫల భోగము లేదు అని చెప్పారు కదా కాబట్టి మీరు ఈ మంత్రం మీదకి వచ్చి పిబంతవు అని పెట్టి పరమాత్మకి కర్మఫలోపభ భోగంలో పడేసరికి కాబట్టి ఆ కారణం చేత ఈ పక్షం కూడా కుదరదు రెండు పక్షాలకి అసలు పెట్టాడు ఇప్పుడు మీరు మూడో పక్షం ఏదైనా వెతకాల్సి ఉంటుంది ఆ ఇప్పుడు సిద్ధాంతం ఏం చేయాల్సి ఉంటుందంటే ఈ రెండు పక్షాలలో ఒక పక్షాన్ని స్వీకరించే ముందు ఈ రెండు పక్షాలని నిలబెట్టాలి నిలబెట్టకుండా ఏదో పక్షాన్ని స్వీకరించడం కుదరదు కాబట్టి ఆ రెండు పక్షాలని నిలబెడుతున్నారు అత్రోచ్యతే నైష దోష అట్లాంటి ఈ ఆక్షేపం విషయంలో ఉచ్యతే చెప్పబడుతున్నది నైస దోష ఈ ఆక్షేపకుడు లేవనెత్తినటువంటి దోషం ఏదైతే ఉన్నదో రెండు పక్షాల మీద ఏకకాలంలో వాళ్ళు లేవనెత్తాడు ఏమిటి ఒకదానికి రుతపానము సంభవము కాదు రెండు పక్షాలకి సమానంగా వర్తిస్తున్నది ఒకదానికి సంభవం కాదు అనే మాట ఇది అదేమీ తప్పేం కాదు అని సమర్థిస్తున్నారు అంటే ఏమిటి బుద్ధిజీవులకి పక్షంలో కూడా ఇద్దరికీ రుతపానాన్ని మనం ఇప్పుడు పొసిగించాలి లేదా జీవ పరమాత్మలోనే పక్షంలో కూడా ఇద్దరికీ రుతపానాన్ని మీరు సంభవం వర్తింపజేయాలి అప్పుడే రెండు పక్షాలు నిలబడతాయి రెండు పక్షాలని నిలబెట్టిన తర్వాత ఏదో పక్షాన్ని మనం స్వీకరిస్తాం అలా నడుస్తూ ఉంటుంది త్రిణో గీ ఇది ఏకేనా బహునాోపచారదర్శనా ఉపచారము అని ఒకటి ఉండే ఉపచారం అంటే ఫెగరిటివ్ గా మాట్లాడడం లిటరల్ గా కాకుండా ఫెగరేటివ్ గా మాట్లాడడం ఇప్పుడు క్రిబంతవు అని ఉందనుకోండి లిటరల్ మీనింగ్ ఏమిటి చేసే ఇద్దరు అని లిటరల్ మీనింగ్ అస్తమానం లిటరల్ మీనింగే తీసుకోని అక్కర్లేదు ఫిగరేటివ్ మీనింగ్ తీసుకోవచ్చు అది ఎలాగా అంటే ఆ ఇద్దరిలో ఒకడు పానం చేస్తూ ఉంటాడు రెండో ఒకడు ఉంటే పక్కన నిలబడుతూ ఉంటాడు అప్పుడు కూడా ప్రబంధవు అని అంటారు దాన్ని ఉపచారము అంటారు ఇప్పుడు ఏమండి వీళ్ళిద్దరూ ఎక్కడున్నారు అని అడిగారు అనుకోండి ఎవరో ఇద్దరు ఉన్నారు వాళ్ళిద్దరిని మీరు అక్కడ ఉండండి రా అని చెప్పి మీరు అలా వెళ్ళి ఎక్కడికో వెళ్ళొచ్చారు వచ్చేవాడికి ఇద్దరూ కట్టపడలేదు అక్కడ కానీ వీళ్ళిద్దరూ ఇక్కడే ఉండాలి ఎక్కడున్నారు అని అన్నారు అది కూడా అక్కడ జ్యూస్ తాగుతున్నారండి చెరుకు రసం తాగుతున్నారు అని వీడు చూపిస్తారు ఆ చెరుపు రసం తాగుతున్నారు అని చూపించినప్పుడు ఇద్దరూ తాకుండా ఒకడు తాగుతున్నా అది చెరుకు రసం తాగుతున్నారని చూపిస్తారు ఇద్దరూ తాగే ఎక్కర్లేదు ఒకటి తాగితే చాలు ఆ తాగేవాడు పక్కన ఉన్నాడు కాబట్టి వీడు ఉపచారము దాని ఫిగరేటివ్గా అలా చెప్పాలి ఇంకో దృష్ట అంతా ఏమంటే వీళ్ళు ఇద్దరు వేరీ ఎవళ్ళు ఇద్దరే వాళ్ళండి అంటే ఇప్పటిదాకా ఇక్కడ గొడుగు చేసుకుని నిలబడ్డారు ఇద్దరు వాళ్ళిద్దరూ ఉండండి వాళ్ళ అదుగు అతను చూడండి అని చూపిస్తాడు ఇద్దరి ఉండదు గొడుగు ఒకడి దగ్గరే ఉంటుంది గొడుగు గొడుగు ఉన్నది అయినా వాళ్ళకి వ్యవహారం ఎలా ఉంటుంది చెత్రినవు యాంతి గొడుగు గల ఇద్దరు వెళ్తున్నారు కాబట్టి ఒక్క గొడుగు ఉంటే ఇద్దరి దగ్గర గొడుగు ఉంటే అసలు ఇష్యూ కాదు ఒక్క గొడుగు ఉన్నప్పుడు గొడుగు గెలవారు ఇద్దరు నెలగిలి అంటే అది ఏం పర్వాలేదు లేవాయా అంత మరీ అసందర్భంగా ఉండొద్దు అంత ముత్తు పట్టుకుని ఉండకూడదు లోకంలో అటువంటి ప్రయోగాలు ఉంటాయి లోకంలో ఎటువంటి ప్రయోగాలు మంత్రాల్లో కూడా అలాగే ఉంటాయి అదో వ్యవస్థ ఎందుకంటే లోకంలో ఉండే వాళ్ళ కోసం చెప్పే మంత్రాలు కాబట్టి కాబట్టి వృతం పిబంతవన్న చోట బుద్ధిజీవు పక్షం కుదురుతుంది ఎందుకంటే జీవుడికి ఉంది కదా రుతపానము జీవుడు పక్కనే ఉంది బుద్ధి కాబట్టి పిబంతవని ఇద్దరినీ కలిపి వేయచ్చు ఏ లేదా జీవ పరమాత్మలలో జీవుడికి ఉంది కదా రుతపానం పరమాత్మకు లేకపోయినా జీవుడు పక్కనే ఉన్నాడు పరమాత్మ కాబట్టి ఉపచారం చేత పిబంతమని వేసుకోవచ్చు అదో దోషమేం కాదు అని రెండు పక్షాలని కూడా నిలబెట్టారు ఇప్పుడు చూడండి ఆ వాక్యం ఛత్రినో వెచ్చండి ఇక్కడ బహువజనం కూడా పైగా చెత్రు బహువజనం ఇద్దరే ఒక్కర్లేదు ముగ్గురు నలుగురు ఉన్నా కూడా ఒక్కడి దగ్గరే ఉంటుంది గొడుగు ఛత్రం గలవాడు ఒక్కడే ఉంటాడు ఛత్రినో వెండి అంటారు ఆ గొడుగు చేసుకున్న వాళ్ళు వెళ్తున్నారు అని అంటారు ఏకేనాపినా ఒక్కడే ఉంటాడు ఛత్రి అక్కడ గొడుగు గలవాడు ఛత్రిత్వోపచార దర్శనాథ్ ఒక్కడి దగ్గర ఉన్న గొడుగుని ముగ్గురు నలుగురికి అంటగట్టి అదిగో గొడుగు వేసుకున్న వాళ్ళు వెళ్తున్నారు అని అలాగంటి ప్రయోగాలు మనకి కనపడుతూ ఉంటాయి ఉపలక్షణంగా కాబట్టి ముగ్గురు నలుగురికి ఒక్క గొడుగునే కలిపేసి చెప్పినప్పుడు ఉన్నదిద్దరే ఆ ఒకరు ఉతపానం చేస్తూ ఇద్దరూ కూడా పిబంతవు అని ఫిగర్టివ్గా చెప్పటంలో తప్పేమీ లేదు ఇదే విధంగా ఆ ఉపచారాన్ని బట్టి ఉపచారం అంటే ఫిగరేటివ్ స్పీచ్ దాన్ని బట్టి ఒక్కడు తాగుతున్నా ఇద్దరు తాగుతున్నట్టుగా వ్యవహారం కలదు అలాగే ఇక్కడ బుద్ధిజీవ జీవుడు ఒక్కడే పానం చేసేవాడైనా బుద్ధిజీవ్ పిబంతవు అని చెప్పొచ్చు లేదా జీవేశ్వర జీవుడు ఒక్కడే పానం చేసేవాడైనా జీవేశ్వరౌ పిబంతవు అని చెప్పొచ్చు ఏం పర్వాలేదు అని ఇంకా దాన్ని ఇంకా బలం చేస్తున్నారు యద్వా జీవస్తావత్ పిబతీ ఈశ్వరస్థు పాయయతీ పాయయన్నతి పిబతీ చుచ్యతే ఇంకో మార్గం చూపిస్తున్నారు ఆ పిబంతవుని సమర్థిస్తూ ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారు అడిగారు అనుకోండి మేడం ఆ వాళ్ళన్నప్పుడు వాళ్ళిద్దరూ ఏం చేస్తున్నారు దాంట్లో ఒకడు గోడ కడుగుతున్నాడు ఇతక మీద ఇతక పెట్టి రెండో వాడు సూపర్వైజ్ చేస్తున్నాడు వాళ్ళిద్దరూ ఏం చేస్తున్నారు అని అడిగారు అనుకోండి గోడ కడుతున్నారు అని అంటారు అయితే ఇద్దరు గోడ కడుతున్నారా ఒకడేగా కడుతుంట అలాగేం పర్వాలేదు ఒకడు కడుతున్నాడు రెండో వాడు కట్టిస్తున్నాడు దగ్గర చేయిస్తున్నాడు కాబట్టి చేస్తున్నవాడు చేయిస్తున్న వాడిని కలిపేసి చేస్తున్నవాళ్ళు అని లోక ప్రయోగం ఉంటుందా సో ఇక్కడ మీరు జీవ ఈశ్వర పక్షం తీసుకుంటే జీవుడు పానం చేస్తున్నాడు కర్మఫలాన్ని అనుభవిస్తున్నాడు ఆ జీవుని చేత కర్మఫలాన్ని అనుభవింపజేసేవాడు ఈశ్వరుడు కర్మఫల దాత కనుక అనిచేత రుతపానం జీవుడు చేస్తూ ఉంటే చేత ఈశ్వరుడు రుతపానం చేయిస్తున్నాడు కనుక చేసి వాణ్ణి చేయించి వాణ్ణి కలిపి చేస్తున్న వాళ్ళు అనే ప్రయోగం ఉన్నట్టుగా ఇక్కడ కూడా జీవేశ్వర పక్షంలో స్వతంత్రిబంతం కుదురుతుంది ఓకే మరి బుద్ధిజీవ పక్షంలో కూడా అలాంటిది ఏమైనా ఎక్స్ట్రా ఉందా అంటే ఉంది ఏమిటంటే పాచైతర్యటి పక్తృత్వ ప్రసిద్ధి దర్శనాత్ అసలు ముఖ్యంగా చేసి వాణ్ణి చేయించి వాణ్ణి కలిపి చేస్తున్నారు అనే ప్రయోగం ముఖ్యంగా వంట దగ్గర మరీ ప్రసిద్ధంగా ఉంది అంటున్నారు వంట హెడ్ కుక్ ఉంటాడు వాడు హెడ్ కుక్ వాడేమో వండడు వాడు సూపర్వైజ్ చేస్తాడు వంట చేపిస్తాడు వాడు అలా నిలబడి షెఫర్ వాడు వాడిని షెఫ్ షెఫ్ సోఫర్ అంటే కారు షెఫ్ వాడు వాడేమీ చేయడు వాడలా సూపర్వైజ్ చేసి చేయిస్తూ ఉంటాడు చేయిస్తూ ఉంటే వాళ్ళిద్దరిని చూపించి వాళ్ళు వంట వండుతున్నారు వాళ్ళిద్దరు అని అంటారు దాంతో ఒకడు హెడ్ కుక్ ఒకడు వాడి అధ్యయనంలో పనిచేసేవాడు వాళ్ళిద్దరిని కలిపి ప్రయోగం చేస్తారు అలాగా కాబట్టి వంట వండివాడు వంట వండించేవాడు వాళ్ళిద్దరినీ కలిపి పచనము చేయు వారిద్దరు అనే ప్రయోగం లోకంలో చాలా ప్రసిద్ధి అలాగే ఇక్కడ జీవుడు రుతపానం చేస్తాడు ఈశ్వరుడు రుతపానం చేయిస్తాడు కనుక ఇద్దరినీ కలిపి పిబంతవు అనే ప్రయోగంలో ఏమీ ఇబ్బంది లేదు బుద్ధిక్షేత్రజ్ఞ పరిగ్రహోపి సంభవతి ఓకే అయితే జీవేశ్వర కుదిరింది మరి బుద్ధిజీవ పక్షానికి ఎలా కుదురుతుంది బుద్ధిజీవ పక్షానికి కూడా ఆల్రెడీ కుదిరిచారు శత్రునవు యాంతి అనే పద్ధతిలో కుదిరిపోయినట్టే అయినా కూడా ఏమైనా ఎడిషనల్ గా ఉందా బుద్ధిజీవ పక్షానికి జీవ ఈశ్వర పక్షానికి ఉన్నట్టుగా ఎడిషనల్ లాగి ఉందంటే ఉద్దం ఉందంటున్నారు బుద్ధిజీవ పక్షంలో కూడా విబంతం ప్రయోగం అన్ని విధాలా యుక్తియుక్తమే ఎందుకో తెలుసిన కరనే కర్తృత్వోపచార కరణము కర్త అని రెండు ఉంటాయి ఇప్పుడు జీవుడు భోగమును అనుభవించువాడు భోగానుభవానికి కర్తెవరు జీవుడు జీవుడు సుఖాన్ని అనుభవించాలన్నా దుఃఖాన్ని అనుభవించాలన్నా సాధనం ఒకటి ఉండాలి ఏమిటా సాధనము బుద్ధి బుద్ధి ద్వారానే సుఖ దుఃఖాలను అనుభవిస్తాయి బుద్ధిలో సుఖాకార వృత్తి కలిగితే జీవుడికి సుఖానుభవం బుద్ధిలో దుఃఖాకార వృత్తి కలిగితే జీవుడికి దుఃఖానుభవం కాబట్టి జీవుడు రుతపానం చేసేందుకు బుద్ధి సాధనము కరణము సో ఎప్పుడు కూడా కొన్ని సందర్భాల్లో ఫిగరేటివ్గా మాట్లాడేప్పుడు కరణమునందు కర్తని ఆరోపించి మాట్లాడతారు కరణమునందు కర్తని ఆరోపిస్తారు ఇప్పుడు సర్జరీ చేస్తున్నాడు అనుకోండి కత్తితో కోస్తాడు సో డాక్టరు కత్తితో కోస్తున్నాడు అని మీరు అక్కడ కత్తి అనేది కరణం కత్తితో కరణం ఇంకో వాక్యం చెప్తా చూడండి కత్తి చెకచకా పోసేస్తోంది అని అంట అని ప్రయోగం ఉందో లేదా చూడరా ఆ కత్తి ఎంత బాగా కోస్తోందో అంటాడు కత్తి బాగా కోస్తోందని కత్తి కర్త అయింది కరణాన్ని తీసుకెళ్ళి కర్తగా మాట్లాడడం లోకంలో ఉంటుంది అది సందర్భం కాబట్టి జీవుడు బుద్ధి ద్వారా భోగిస్తున్నాడు అన్నప్పుడు జీవుడు కర్త బుద్ధి కరణము కరణముందు కర్తృత్వాన్ని ఆరోపించండి ఇద్దరు కర్తలు అయ్యారు ఏమి సమస్య కాదు దానికి ఒక దృష్టాంతం చెప్తున్నారా ఏధాంసి పచంతి ఇది ప్రయోగదర్శనా అదే కట్టెలు బాగా వండుచున్నది ఇప్పుడు కట్టెలు ఇచ్చారు వంట వంటరానికి కట్టెలు ఇచ్చారు కట్టెలు ఇస్తే ఏమిటండి తడిసిపోయి కట్టెలు ఇచ్చారు వంట అవుతుంది అని వాడు కంప్లైంట్ చేశాడు కంప్లైంట్ చేస్తే సరే కానీ నేను మంచి కట్టెలు తెచ్చి పెడతాన్ని వెళ్ళి మంచి ఏలపేళ్ళలో ఏమో మంచి పొడిగా ఉన్నో కట్టెలు తీసుకొచ్చి ఇచ్చారు ఇస్తే వాడు వంకన్నాడు వాడు మళ్ళీ వచ్చి అడిగారేమో అవి కట్టెలు బాగా వండుతున్నాయా అని అడిగారు అంటే బాగా వండుతున్నాయండి కట్టెలు అని చెప్తాడు కట్టెలు వండుతాయా వాడు వండుతాడా వాడు వండుతాడు కట్టెలతో వండుతాడు కానీ కరణమైన కట్టెలకి కర్తృత్వాన్ని ఆరోపించి యేధాంసి పచ్చంది యేధాంశి అంటే కట్టెలు యథ యథసి యథాంసి సో కట్టెలు వండుచున్నది అనే కరణమునందు కర్తృత్వ ప్రయోగం మనకు కనపడుతుంది కాబట్టి బుద్ధిజీవుల్లో జీవుడు భోగ కర్త భోక్త బుద్ధి భోగ సాధనం కనుక ఇద్దరికీ కలిపి పిబంతం ప్రయోగాన్ని చేయవచ్చు అని ఆక్షేపాన్ని కొట్టిపారేశారు ఏమీ సమస్య కాదు నచ ఆధ్యాత్మికాధికారే అన్యిత్వం పిబంతౌవత ఎందుకంటే మీరు ఇలా ఉపచారాన్ని పెట్టి ఈ ఉపచారం అంటే ఫిగరేటివ్గా పెట్టి ప్రబంతం అనే శబ్దానికి ఒక పక్షం బుద్ధిజీవులని ఇంకో పక్షం జీవ పరమాత్మలని ఎందుకు పెట్టుకోవాలి మీరు ఇద్దరికీ కూడా సరపడే ప్రబంధం అనేదే పెట్టుకోవచ్చు కదా అంటే అలాంటిది లేదు అంటున్నారు బుద్ధిజీవ పక్షాన్ని తోసేసి జీవ పరమాశ్వర పక్షాన్ని తోసేస్తే ఇంకో పక్షం ఏం లేదు ఏంటడతావు ఇంకో పక్షం మరో పక్షం సంభవించదు ఎందుకంటే ఈ ప్రకరణము అధ్యాత్మ ప్రకరణం ఆధ్యాత్మిక అధికారం అధికారం అంటే ఇది అధ్యాత్మానికి సంబంధించిన ప్రకరణం అధ్యాత్మ అంటే నేను అనేది అధ్యాత్మం ఈ నేను లోపల ఏమున్నాయి నేను ఉన్నప్పుడు దేహమును ఇంద్రియాలు బుద్ధి నేను జీవుడు ఈశ్వరుడు అన్నీ ఉన్నాయి అధ్యాత్మంగా ఈశ్వరుడు హృదయంలో ఉంటాడండి ఈశ్వరుడు అధ్యాత్మంలో ఉంటాడు కాబట్టి అధ్యాత్మ ప్రకరణలో మీకు పిబంతవు అని రెండు కావాలి మీరు రెండు పెడతారు మీరేం పెడతారో పెట్టండి ఏం పెట్టినా బుద్ధిజీవులనైనా ఉండాలి లేదా జీవ పరమాత్మలనైనా కుదురుతుంది అంతే తప్ప ఈ రెండు కాకుండా మరో పక్షం కుదరదు కుదరాలి కదా కాబట్టి ఈ రెండు పక్షాలే కాబట్టి రెండే పక్షాలు ప్రిబంధం అనే మరి ఇబ్బందిని ఎలాగా మనం ఎదుర్కోవడము అంటే చెప్పారు కదా మార్గం ఆ రకంగా ప్రబంధం అనేది లక్షణ ఉపలక్షణం అంటే ఫిగరేటివ్గా ప్రిబంధం కాబట్టి మళ్ళీ మొదటికి వచ్చాం మనం ఈ పిబంతం ఛాయాతపం అన్నది బుద్ధిజీవుల జీవ ఈశ్వరుల రెండు పక్షాలనే నిలబెట్టారు తస్మాత్ బుద్ధిజీవౌ స్యాతాం జీవపరమాత్మానౌయ కాబట్టి సంశయం నిర్ధారణ అయింది ఇక్కడున్న ఇద్దరు బుద్ధిజీవులు అందామా లేక జీవం పరమాత్మలమా అని సంశయము ఈ మధ్యలో వచ్చిన ఆక్షేప్తని పక్కకు తోసేశారు మళ్ళీ పూర్వపక్షము సిద్ధాంతము శిథిల్ చేస్తారు కింతావ ప్రాప్తం చెప్పండి ఈ రెండు పక్షాల్లో మీరు ఏ పక్షాన్ని సమర్థిస్తారు అనే ప్రశ్న దాని మీద ముందు ఏం చెప్తారు ముందు పూర్వపక్షం చెప్తారు జనరల్గా ప్రాప్తం అంటే దానికి కొట్టేసి దాన్నే ప్రాప్తం అనే పదంతో చెప్తారు వ్యాకరణంలో ఇది ప్రాప్తే అంటే ఏమవుతుందో దాన్ని తీసి పాలేస్తారు ఏది మన ముందుకు వచ్చింది ఏది చెప్పు అంటే ఏది ఫైనల్గా తీసేస్తాడో దాన్ని ముందుకు తీసుకొస్తారు మనం ఓటు దేనికి వేస్తే బాగుంటుంది అని అడిగారు అనుకో చూడండి సపోజ్ మనం ఈ పార్టీకి వేసామనుకోండి అని మొదలెట్టాడంటే ఫైనల్ గా ఆ పార్టీ ఉండదు అక్కడ అలా మొదల సరే చెప్పండి ఈ రెండు పక్షాల్లో ఈ రెండు పక్షాలు అయితే నిలబడ్డాయి ఒప్పు మీరు ఏ పక్షాన్ని ముందుకొస్తోంది బుద్ధి క్షేత్రజ్ఞావితి ఇది పూర్వపక్షం ఉత్తర పక్షం తర్వాత వస్తుంది సో మొదటి పక్షం మొదటి పక్షం అంటే కొట్టిపారసీ పక్షం అనమాట సో ఏమిటో పక్షం అంటే బుద్ధి క్షేత్రజ్ఞుడు అనే పక్షాన్ని క్షేత్రజ్ఞ శబ్దాన్ని జీవుడు అంత అర్థం చెప్పండి అలా అర్థం చెప్పచ్చు తప్పేం కాదు అది కరెక్టే ఎక్కడొచ్చి ఆ జీవుడు ఈశ్వరుని కంటే భిన్నంగా లేడు అని తర్వాత చెప్పాం సో బుద్ధి క్షేత్రజ్ఞుడు అని ఈరోజు అంచేతని చూడండి జీవుడనే ఎంటిటీ అదేదో ఒక సాలిడ్ అన్క్వశ్చన్డ్ ఎంటిటీ అని మనం ఎప్పుడు అనుకోకూడదు జీవుడనే ఎంటిటీని అలా టెంపరీగా యాక్సెప్ట్ చేస్తారు టిల్ ఇట్ ఈస్ రిజాల్వ్డ్ ఇన్ ది హయ్యర్ రియాలిటీ ఆ జీవుడు అనే ఒక ఎంటిటీని యాక్సెప్ట్ చేస్తారు జీవుడు అనే ఎంటిటీ ఇంటర్యం గవర్నర్ లాంటి వాడు ఇంటర్యం గవర్నర్ వస్తాడు ఒరిస్సా గవర్నరు ఆంధ్రప్రదేశ్ గవర్నర్గా వ్యవహరిస్తాడు అంటే ఊరికే ఇంటరియం గవర్నరే ఈవెన్చువల్లీ ఆంధ్రప్రదేశ్ గవర్నర్ అపాయింట్ అయినప్పుడు ఈయన వెనక్కిపోతాడు జీవతత్వం అలాంటి తాత్క ఇంటర్మీడియట్ లెవెల్లో దాన్ని యాక్సెప్ట్ చేస్తారు కాబట్టి ఇక్కడ ఈ దేహానికి సంబంధించి భోగాన్ని అనుభవిస్తున్న క్షేత్రాన్ని తెలుసుకుంటూ ఉన్నాం ఉన్న ఒక ఇంటికీ ఉంది దాన్ని తాత్కాలికంగా క్షేత్రజ్ఞ శబ్దం చేత జీవశబ్దం చేత వ్యవహరించి దాన్ని అంగీకరించారు ఓకే సో బుద్ధి క్షేత్రజ్ఞులనే పక్షాన్నే మనం ఇక్కడ చెప్తున్నాము పూర్వపక్షం కుతహ ఎందువల్ల మీ పక్షాన్ని మీరు కొంచెం సమర్థించండి గుహాం ప్రవిష్టౌ ఇ వీళ్ళిద్దరూ బుద్ధిక్షేత్రజ్ఞులే అని చెప్పడంలో మాకున్న బలం ఏమిటంటే గుహాం ప్రవిష్టౌ అని విశేషణం ఉన్నది ఎలాగా విశేషణం ఎలా బలం చేకూరుస్తుంది యది శరీరం గుహాది వా హృదయం ఉభయథాపి బుద్ధిక్షేత్రజ్ఞ గుహం ప్రవిష్టవు ఉపద్యతే చూడండి గుహ అంటే అర్థం ఏమిటి ఈ దేహమే గుహ అని చెప్పచ్చు లేదా హృదయము గుహ అని మీరు ఇలా చెప్పినా అలా చెప్పినా నేను పర్వాలేదు ఎందుకంటే హృదయం కూడా దేహంలోనే ఉంది కదా ఆ ఇంట్లో ఉన్నాడు అన్నా ఆ ఇంట్లోనే ఆ గదిలో ఉన్నాడన్నా ఒకటే కదా కాబట్టి మీరు ఏ రకంగా అర్థం చెప్పినా గుహలో ప్రవేశించిన ఇద్దరు అంటే ఆ ఇద్దరు ఏమవుతారు ఈ దేహంలో ఉన్నది ఎవరు బుద్ధి జీవుడు అంతే కాబట్టి బుద్ధిజీవుడు గుహాం ప్రమిష్టం అనే విశేషణాన్ని బట్టి చాలా బలంగా ముందుకొస్తుంది ఆ బుద్ధి జీవుడు అనే జంట కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ఇద్దరు బుద్ధి జీవుడు దాంట్లో ఏమి సమస్య లేదు నచి సంభవే సర్వగత బ్రహ్మణ విశిష్ట దేశత్వం యుక్తం కల్పయుతం చూడండి మీరు బ్రహ్మని పట్టుకొస్తున్నారు పరమాత్మని బ్రహ్మ అంటే పరమాత్మ పరమాత్మను పట్టుకొస్తున్నారు పరమాత్మను కూడా పట్టుకొచ్చి ఆ పరమాత్మని జీవుడితోటి ముగెట్టి ఇంకో పక్షము అంటున్నారు అసలు పరమాత్మను ఎలా పట్టుకొస్తారండి మీరు పరమాత్మ అంటే ఎక్కడుంటాడు సర్వవ్యాపకుడు కదా సర్వవ్యాపకుడైన పరమాత్మకి ఒక స్థానంలో కట్టి పారేసి జీవుడు పరమాత్మ అని ఒక పక్షాన్ని మీకు స్వీకరించడానికి మనసు ఎలా అవుతుంది అసలు గుహాం ప్రవిష్టవ్ అంటూ ఉంటే నుంచి వస్తే ముందు బేసిస్ మీద అనాలసిస్ చేశారు దాన్ని కొంచెం ఎక్స్పాండ్ చేస్తూ రుతంపిబంతో ఇంట్రడ్యూస్ చేశారు ఇప్పుడు ఇంకొక విశేషణం మిగిలి ఉంది ఆ మంత్రంలో అది గుహాం ప్రవిష్టవు అది కూడా పెట్టుకుంటారు అక్కడికి అన్ని విశేషణాలు కవర్ చేసుకొస్తున్నారు ఒక క్రమంలో కాబట్టి గుహలో ప్రవేశించాడు అంటే ఏమన్నా గుహలో ప్రవేశించేవాడు పరిచ్ఛిన్నుడు ఉంటాడా సర్వవ్యాపకుడు ఉంటాడా పరిచ్ఛిన్నుడే ఉంటాడు సర్వవ్యాపకుణ్ణి పట్టుకుని గుహలో ప్రవేశించాడు అని మీరు అనుకూడదు కాబట్టి బుద్ధిజీవుల్నే చెప్పాలి కానీ జీవ పరమాత్మని మీరు చెప్పడానికి వీలు అంటే ఏమండి ఇప్పుడు దేవాలయానికి వెళ్ళారనుకోండి దేవాలయంలో విష్ణువు అంటాడు విష్ణువాలయం విష్ణు అంటే అర్థం ఏంటంటే సర్వవ్యాపకుడైన పరమాత్మ సర్వవ్యాపకుడైన పరమాత్మను మన గర్భగుద్ధిలో మరి ప్రవేశపెట్టి మీరు దాన్ని ఫిక్స్ చేస్తున్నారా లేదా అంటే చూడండి వీలున్నంత వరకు మీరు సర్వవ్యాపకుడైన పరమాత్మకి ఒక స్థానానికి ఫిక్స్ చేయడం న్యాయం కాదు ఇంకా వీళ్ళు లేకపోయిన సందర్భంలో చేసుకోవచ్చు దేవాలయంలో పూజ చేయాలంటే సర్వవ్యాపకుని సర్వవ్యాపకుడిగా నటి పెడితే చేయడం కుదరదు కాబట్టి సర్వవ్యాపకుడిని ఒక పక్షంలో ఉపాసన కొరకు ఒక పరిచ్ఛిన్నంగా చేసి మనం దాన్ని వ్యవస్థ చేశాం అక్కడ ఇంకా మరో గతి లేక ఉపాసనని సిద్ధింపజేయాలంటే కర్మని పూజని సిద్ధింపజేయాలంటే మరో మార్గం లేక సర్వవ్యాపకుడైన పరమాత్మకు ఒక స్థానాన్ని కల్పించాం ఇక్కడ అలాంటి కష్టమే వచ్చింది నీకు ఇక్కడ మనకిద్దరు కావాలి గుహాను ప్రవిష్టం అనే విశేషణం వేసుకోవాలి సో బుద్ధిజీవుని వేసుకో నీకు కష్టమేమి వచ్చింది నువ్వు పరమాత్మను తీసుకొచ్చి ప్రవేశపెడతానంటే దాన్ని పరిచ్ఛన్నం చేయాల్సిన అవసరం లేదు కదా అవసరం ఉంటే చేద్దాం అవసరం లేదు అవసరం లేనప్పుడు పరమాత్మను ఒక స్థానానికి కట్టి పారవేయటం వ్యర్థము తప్పు అలా చేయకూడదు కాబట్టి బుద్ధిజీవులే కరెక్టు అనే ఒకపక్షం సో ఇవా ఇప్పుడు చూడండి మధ్యం టైం ఎంత పది పది పది ైది చె పది ైదు అప్పుత సో సతి సంభవ సర్వ త్రహ్మ విశిష్ట దేశత్వం కల్పయుతం న యుక్తం సంభవం సంభవం కానప్పుడు కల్పించుకుంటాం సంభవం అవుతుంటే బుద్ధిజీవులు అనే పక్షం మనం చక్కగా పొసగుతుంటే అక్కడికి పరమాత్మని పట్టుకొచ్చి ఆ పరమాత్మని గుహాంప్రవిష్టం అనే విశేషణంలో చొప్పించి పరమాత్మ ఒక ఫిక్స్డ్ స్థానాన్ని ఏర్పాటు చేయటం అన్నది అంగీకారం కాదు కాబట్టి పరమాత్మను మనం పట్టుకురావద్దు గృహాంత్రవిష్టమనే విశేషణాన్ని బట్టి బుద్ధిజీవులకి పరిమితం చేద్దాము సుకృత్య లోకే ఇక కర్మగోచరానతిక్రమం దర్శయతి ఇంకో విశేషణం పట్టుకొస్తున్నారు సుకృత్య లోకే అని ఉంది స్వయంకృతమైన అంటే స్వయముగా నిర్మించబడిన దేహమునందు అని స్వయముగా నిర్మించబడిన దేహము అంటే అర్థం కర్మలు వాటి ఫలము వాటికి పరిమితమైన స్థానము అని కదా పరమేశ్వరుడు కర్మలకు అతీతుడు కర్మఫలాలకు అతీతుడు అటువంటి పరమేశ్వరుణ్ణి సుకృతస్యలోకే అని స్పష్టంగా కనపడుతూ ఉంటే కర్మఫలమునకు కర్మఫల రూపంగా నిర్మాణమైన దేహమునందు అని కర్మఫలము యొక్క ఏరియా ఆ మీకు గోచరము అంటే స్పియరు కర్మఫలము యొక్క స్పియర్ అని మీకు స్పష్టంగా కనపడుతూ దాంట్లోకి పరమేశ్వరుణ్ణి మీరు ఎలా ప్రవేశపెట్టగలరు ప్రవేశపెట్టడానికి వీల్లేదు ఎందుకంటే పరమేశ్వరుడు కర్మఫలము యొక్క స్పియర్లోకి రాడు కర్మఫలానికి అతీతంగా ఉంది కూడా పరమేశ్వరుడు వస్తే ఏమవుతుందో తెలుసుందండి అస్వతంత్రుడైపోతాడు పరవశుడైపోతాడు కర్మ పరాధీనుడైపోతాడు స్వతంత్రత్వం లేకుండా పోతుంది ఈశ్వరుని యొక్క ప్రధాన లక్షణం స్వాతంత్ర్యం అది లేకుండా పోతుంది కాబట్టి సుకృతస్యలోకే అనే కర్మ పరిధిలోకి రావటం గుహాంత్రవిష్టం అనే ఒక పరిచ్ఛిన్న దేశంలోకి ఫిక్స్ చేయటం ఈ రెండు కారణాలని బట్టి బుద్ధిక్షేత్రజ్ఞులోనే పక్షాన్ని మనం చూసుకోవాలి కానీ క్షేత్రజ్ఞ పరమాత్మలో అనే పక్షాన్ని తీయటానికి వీళ్లేదు పరమాత్మ దుష్కృతరే నర్ధతే నో కనీయా శృతే పరమాత్మ దగ్గరికి వస్తే ఆయన పుణ్యము యొక్క పరిధి గోచరం అంటే పరిధి స్క్రియరు ఆయన పుణ్యము యొక్క పరిధిలోకి రాడు పాపము యొక్క పరిధిలోకి రాడు సరేజ్ ఈ దేహము పుణ్యపాపముల విశ్రితంగా మనకి తయారై కాబట్టి పరమేశ్వరుణ్ణి ఈ పరిధిలోకి పట్టుకురావద్దు పైగా శృతి స్పష్టంగా చెప్తూ నేను కర్మణా వర్ధతే నో మ వల్ల పరమాత్మకి వృద్ధి కానీ పాపకర్మ వల్ల పరమాత్మకి హ్రాసము అంటే కుదించుకుపోవటం కానీ లేదు అని మనకి స్పష్టంగా చెప్తోంది శృతి ఈ పరిస్థితిలో పరమేశ్వరుణ్ణి మనము ఇక్కడికి తీసుకురావద్దు ఇంకా ఛాయాతపౌ ఇది చేతనాచేతనోహం నిర్దేశ ఉపపద్యతే వైగా ఛాయాతపో అనే విశేషణ ఉంది నీడా ఎండ నీడా ఎండ అంటే బుద్ధి జడము జీవుడు చేతనుడు నీడా ఎండ చక్కగా కుదురుతుంది ఆ వైదక్షణ్యము మనకి తేడా బాగా బలంగా కనపడుతూ ఉంటుంది నువ్వేమో జీవుడు పరమాత్మ అంటే జీవుడు చేతనుడే అంటే కొట్టో ఎండలాంటివాడే ఈశ్వరుడు ఎలాగూ చేతనుడే ఎండ లాంటి వాడు ఎండా ఎండ అనాల్సి ఉంటుంది తక్కువ ఎండ ఎక్కువ ఎండ అని ఆలోచన ఉంటుంది అదే కానీ నీడా ఎండ అనేలా అంటాం కాబట్టి చేతన అచేతనముల జంట మనకు కావాలి ఛాయాతపో అనే విశేషణాలను బట్టి అంటే అప్పుడు బుద్ధి జీవ జంట మనకి బాగా ఉపయోగపడుతుంది అంతేగాని ఈశ్వర జీవ జంట నీడా ఎండకు ఉపయోగపడుతుంది కొంచెం ఎక్కువ ఎండకు ఉపయోగపడుతుంది కాబట్టి ఆ కారణం చేత కూడా ఇక్కడ బుద్ధిజీవ పక్షాన్ని మనం స్వీకరించాలి ఛాయా తపవత్ పరస్పర విలక్షణత్వాత్ చూడండి కోటి అంటారు కోటి అంటే కేటగిరీ బుద్ధి జీవుడు పరస్పరము విరుద్ధమైన రెండు కేటగిరీల్లో పడతారు కానీ జీవుడు ఈశ్వరుడు ఆ పరస్పర విరుద్ధమైన రెండు కేటగిరీల్లో పడరు ఎందుకంటే మమైవాంశో జీవలోకే జీవభూత సనాతన అని జీవుడు ఈశ్వరుని యొక్క కేటగిరీలోనే ఉంటాడు కాబట్టి ఆ కోటి కేటగిరీ మనం చూసినట్లయితే ఛాయాతప విశేషణాన్ని బట్టి రెండు విరుద్ధములైన అంశములు మనకు కావాలి కాబట్టి జీవ బుద్ధు బుద్ధి జీవులను తీసుకోవాలి కానీ జీవ పరమాత్మలను తీసుకోరాదు తస్మాత్ బుద్ధిక్షేత్రజ్ఞవు ఉచ్యేత ఉక్కడ గుహాం ప్రమి అనే మంత్రంలో చెప్పిన ఇద్దరు బుద్ధిజీవుడు బుద్ధి క్షేత్రజ్ఞుడు అనే మనం చెప్పుకోవాలి గాక చెప్పుకుంటే బాగుంటుంది ఇతి ప్రత్యేవం ప్రాప్తే భూమహ ఈ విధంగా పక్షము ప్రాప్తము కాగా పూర్వపక్షం ముందుకు రాగా మేము చెప్తున్నాము అని భ్రూమహ అన్నారంటే ఇంకా సిద్ధాంతం సిద్ధాంతంలోకి వస్తున్నారు ఏమని విజ్ఞానాత్మ పరమాత్మానౌ ఇహ ఇచ్చేయాం ఇప్పుడు మంత్ర వ్యాఖ్యానం అదే సూత్ర వ్యాఖ్యానం గుహాం ప్రవిష్ట ఆత్మానౌ అని కదా ఆత్మలు ఏమిట రెండు ఆత్మలు విజ్ఞానాత్మ పరమాత్మ జీవాత్మ అంటాయి విజ్ఞానాత్మ అంట జీవాత్మను కూడా అనొచ్చు తప్పేం కాదు కానీ లోకంలో జీవాత్మ అంటే ఒక సపరేట్ ఎంటిటీ అనే ఒక భ్రాంతి బాగా బలంగా ఉండదు సరే విజ్ఞానాత్మ అంటే విజ్ఞానమునందు ప్రకటితమవుతున్న ఆత్మ అని అర్థం దాని ఏందో ఒక ప్రతిఫలనం అవుతోంది తప్పిస్తే అది ఒక సెపరేట్ ఎంటిటీ కాదని కొంత ఓపెన్నెస్ ఉంది ఇంకా ఇష్యూలు ఓపెన్ పెట్టినట్లు ఉంటుంది ఎనివే విజ్ఞానాత్మ అంటే జీవాత్మ పరమాత్మ ఈ రెండు జంటే ఇక్కడ గుహాం ప్ర మంత్రంలో చెప్పబడుతోంది అది సిద్ధాంతం తస్మాత్ ఎందువల్ల ఎందువల్ల అంటే తద్దర్శనాథనే ఆత్మానౌహి ేతనౌ సమానస్వ్య క్లాస్లో కొనసాగితే ఓం పూర్ణ మదః పూర్ణ మృదం పూర్ణా పూర్ణ మృద్యే పూర్ణస్ పూర్ణమాదాయ పూర్ణమేవీష్యే శాంతి శాంతిశాంతి